సందేహం వచ్చింది ఒకవేళ నువ్వు ఉందనుకున్నా అదేంటయ్యా అంటే స్వప్న దృష్టాంతమయ్యా స్వప్నే ప్రతీయమానానికి రూపాన్ని యథాతథ మళ్ళా మూడో సూత్రం చెప్పాడు లేదయ్యా బాబు మూలాన్ని లేనే లేదు నువ్వు లేనివాడవు అని చెప్పేసాం కదా ఒకవేళ నీకు నాకు ఉన్నట్టు తోస్తుంది కదండి అన్నాం అనుకోండి ఉన్నట్టు తోయడానికి కూడా కారణం ఏమిటంటే స్వప్నే ప్రతీయమానానికి రూపాన్ని యథాతథ ఆ బ్రహ్మాండము స్వప్న దృష్టాంతమే అయి ఉన్నప్పుడు ఈ బెండాండం స్వప్న కలలో కళ మళ్ళ అసలు ఒకటే కలగ ఈ కలగనే వాడికి మళ్ళీ ఏమొచ్చింది మళ్ళీ ఇంకోకాల వచ్చింది కళలో ఇంకోకాల వచ్చింది అంటే ఇప్పుడు ఒక ఆయన పది మందికి సహాయం చేసేటటువంటి తత్పరత కలిగి ఉన్నవాడు సేవాభావం బలంగా నాటుకున్నాయి ఎవరైనా దేహి అంటే సహాయం చేయకుండా ఉండలేదు ఈ దేహి చాలా చోట్లంటారు ఈ నవావరణలలో ప్రతి చోట దేహి అనవలసినే దాటాలంటే దేహి అనక తప్పదు అయితే అమ్మదయో అయ్యదయో ఎవడో ఒకడు దయ చూపిస్తేనే నువ్వు దాటగలిగి సో కాబట్టి ఆ దేహి అన్నవాడిని నాహి అనటం కుదరదు ఆ సేవా తత్పరత కలిగిన వాళ్ళు ఎవరు ఆయన ఇవ్వటమే పనిగా త్యాగభావమే జీవనంగా కలిగినటువంటి లక్షణం ఎక్కడ దాకా బిందు మండలం దాకా ఉన్నవాళ్ళు ఎవరు వాళ్ళు గురుపీఠంలోకి వస్తారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇవాళ గురుపీఠం ఈనాడు మనకేదో లభించిందంటే ఆ గురుపీఠం వెనకాల కారణం ఏమిటంటే అనేక జన్మల పాటు నాహి అంటాం వాడికి లేదు జీవితంలో ఎప్పుడూ కూడా దేహి అనవాడికి ఇవ్వడమే తప్ప వాడు నాహి అనడం అన్నమాట ఆ జన్మల శుక్రత ప్రభావం చేత ఈ జన్మలో గురుపీఠం లభిస్తుంది అందుకని గురుపీఠానికి ఇవ్వబడినటువంటి గౌరవం దేనికి ఇవ్వబడదు కారణం ఏమిటంటే వీటి ప్రభావం బిందుమనలందాక ఉంటున్న వీళ్ళు పరబ్రహ్మ నిర్ణయం దాకా వెళ్ళవచ్చు అందుకే మీరు గురుసాక్షాత్ పరబ్రహ్మ అనటానికి కారణం అది అందుకని జాగ్రత్తగా అక్కడ దాకా వీడు దాటించగలడు దేహి అని అడిగితే వాడు నాహి అనటం కుదరదు ఎవరినైనా సరే వాడు దాటిస్తాడు వాడు తల తగ్గిపోయినా పర్వాలేదు అదే శరీరం ఉందా పోయిందా లేకపోతే మరొకటి అయ్యిందా వాడికి లెక్క లేదు ఎందుకని అంటే వాడి పని అది వాడు దేహధారణ చేస్తాడు వాడికి వేరే పని లేదు వాడికి ఈశ్వరీయమైనటువంటి కర్తవ్యం ఇవ్వబడింది ఏమిటయా అంటే అడిగిన వాడిని అలా దాటించడమే వాడి పని వాడు భూపురంలో అడగవచ్చు ఒకడు బిందు మండలంలో అడగవచ్చు ఈయన వావరణంలో ఎవడెక్కడ అడిగినా సరే వాడిని సహాయం చేసి దాటించడమే వాడి పని తత్కారణంగా ఏదైనా జరిగితే జరగవచ్చు బాహ్యంలో కానీ అంతరంలో కానీ వాడు అడిగే లెక్కలేదు ఎందుకని అన్నింటినీ దాటి అవతలు ఉంటాడు కాబట్టి సరే ఇట్లా జాగ్రత్తగా గురుపీఠంలో కూర్చున్న వాళ్ళు ఈ జాగ్రత్త వహించాలి నాహి అనకూడదు అనమాట జాగ్రత్తగా వాటి మీద ప్రభావశీలమై వాటి చైతన్యంలో స్థానాన్ని సంపాదించి వాడిని జాగ్రత్తగా మలసాలన్నమాట వాటికి తగిన సహాయం లోపల నుంచి చెయ్యాలి బయట నుంచి ఇలా జ్ఞానపూర్వకమైన సహాయం చేసే విధానం కూడా ఇందులో విమీడ్చబడింది వాళ్ళకు కూడా విజయదశమి గురువులకు కూడా ఎందుకంటే వీళ్ళు కూడా అవతలకు దాటాలంటే అదే ఉపయుక్తం సో త్రయమంత్రం వాళ్ళకి కూడా ఇదే విజయదశమే ఉపయుక్తమవుతుంది వాళ్ళు కూడా మహర్షి స్థితి నుంచి బ్రహ్మర్షి స్థితికి చేరతారు అలా జాగ్రత్తగా గమనిస్తే ఈ శరణవరాత్రులనే కెండ్రగాడ దగ్గర మొదలు పెడితే ఆ బ్రహ్మర్షి వరకు కూడా ఉపయుక్తమే ఇలాగే వసంత నవరాత్రులు కూడా ఇలా జాగ్రత్తగా మానవ జీవితంలో ప్రకృతిని ఉపాసించే విధానం నుంచి శివ జ్ఞానాన్ని పొందటమే అనే నిర్ణయ క్రమాన్ని అందించే విధానం అంతా ఆత్మవిచార దేవి ఉపాసన అయినా సరే దైవ ఉపాసన అయినా సరే కర్మ మార్గమైన భక్తి మార్గమైన యోగ మార్గమైన జ్ఞాన మార్గమైన జాగ్రత్తగా ఆత్మ విచారణ దృష్ట్యా అన్వయం చేసుకుని చూడగలగడం రావాలి ఇది బహిరంతరములందు భేదం లేకుండా ఉండటం అంటే హరి ఓ శ్రీ గురు గ్రో నమ హరి ఓ నమద ూర్ణమిమిదం పూర్ణ పూర్ణముదే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాషా తి రి ఓ శ్రీ గురుగ్యో నమీ ఓ